పరిషితుడ మహోన్నతుడా సర్వన్నతుడా సర్వాధికారి సర్వయుగములలో సజీవుడు వగుదేవ తండ్రి యసు ప్రభు నీకు వందనాలు స్తోత్రములు గడిచిన కాలమంతా ఈ దినం వరకు తండ్రి నీ కృపలో దేవ మమ్మల్ని కాచి కాపాడినందుకు దివారాత్రములు తండ్రి ప్రభువా ప్రభువాన్ని కంటి పాపవలే వల్లే పడి కాపాడి ఈ దినంకు కూడా తండ్రిని యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినందుకు దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవా తండ్రి ఏసయ్య నీకే యువేగములకు కలుగునుగాక అలేలియా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామంలో ఉంటారో అక్కడ వారి మధ్య నువ్వు ఉంటానని సెలవిచ్చిన దేవుడో తండ్రి ఆ రీతిగానే మీరు కృపాసక్తి సంపూర్ణమై మా మధ్యలో ఉండండి తండ్రి నాయన పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందండి మేము ప్రార్థించే ప్రతి ప్రార్థనకు దేవా మీరు మాకు జవాబు దయచేయండి నాయన నీ యొక్క స్వరాన్ని మాకు వినిపింపజేయండి తండ్రి మేము వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసు సాత్వికంతో తండ్రి నీ వాక్యాన్ని అంగీకరించారు ఏమో ఆ వాక్యానికి తగినట్టుగా నాయన మమ్మల్ని మేము మార్చుకొని వాక్యానుసారం జీవితం దేవ మా అందరికీ దయచేయండి అలాగే తండ్రి ఈ ఆరాధన అంతట్లో దేవ నాయన మీ పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం తండ్రి మా అందరికీ అనుగ్రహించండి ఎవరైతే మా ప్రియులు ఇంకా రాలేదో ప్రభ వాళ్ళందరినీ దేవ ఈ ఆరాధనలోకి నడిపించండి ఆ రీతిగా ప్రభనైనా దినములు చెడ్డవి సమయం పోనీక సద్వినియోగం చేసుకోమన్న అవుతాయి కాబట్టి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ మందిర ఆవరణంలో ఒక దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమన్నవుతాండ్రి కాబట్టి నాయన తండ్రి నీ యొక్క సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం ఉంది నీలోనే తండ్రి ఆనందం ఉంది తండ్రి కాబట్టి ఆనందము దేవనైనా ప్రతిదినం ప్రభ మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు తండ్రి స్తోత్రములు వందలు చెల్లిస్తున్నాం ప్రభా ఆ రీతిగానే తండ్రి ఈ రాత్రికాల సమయం జరిగే ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం చలాయించుకొని మీ నామానికి మహిమకరంగా యొక్క ఆరాధన మీరు జరిగించమని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగానైనా మాకు నడిపించమని ఏసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ లో స్వరజన ప్రైజ్ గార్డ్ అన్నా స్వరజన ప్రైజ్ గార్డ్ అన్నా ప్రైజ్ గార్డ్ సార్ సార్ ప్రైజ్ గార్డ్ అన్నా అన్నా పాట పాడగలుగుతారా పాడుతున్నా పాడండి అమ్మా ఒక్క నిమిషం సిస్టర్ పాడుతున్నా అందరికీ ప్రైజ్ లాడ్ ప్రైజ్ హలో స్వరజనా పాడుతున్నా సిస్టర్ ఒక్క ఒక్క నిమిషం ఆ పాట దొరితలేదు వేరే సాంగ్ వాడుతున్నా సరే సరే సిస్టర్ ఓకేనా వినిపిస్తుందా సిస్టర్ హలో ఓకే అన్నా వినబడుతుందన్నా ఎడబాయని కృపాదు ఎడబాయని నను ఉదయంటిషయాని ప్రేమానురాగం నను కాయను అనుక్షణ ఇషయాని ప్రేమానురాగం నను కాయను అనుక్షణ ఎడబాయని నీకు సిస్టర్ బ్లూటూత్ కరెంట్ చేస్తాను ఒక్క నిమిషం బ్లూటూత్ కరెంట్ చేస్తాం సరే అండి ఇప్పుడు ఓకేనా సిస్టర్ హలో ఓకేనా ఓకే అండి ఇప్పుడు శోకపులోయనలో కష్టాల కడదో కడలే నీ కడలి నిరాశ నిస్పృహలో శోకపులో కష్టాల కడదల్లలో కడలే నీ నిరాశని స్పృహలో అర్ధమే కాని జీవితం ఇక వేర్థమని నేనను కొనగా అర్ధమె కాని ఈ జీవితం ఇక వేర్ధమని నేనను కొనగా కృపా కనికరము గలదేవా నా కష్టాల కడలిని దాటించి కృపా కనికర మొగలదేవ నా కష్టాల కడలి నిదాటించి ఆ ఎడబాయని ఈ కృపా నను విడువదు ఎన్నటి ఎడబాయని కృపా ఎసయ ప్రేమానురాగం నను కాయను అనుక్షణం ఇషయానీ ప్రేమానుగం నను కాయను అనుక్షణ హెడబాయని కృపా నను విణువదన్నటికీ ఎడబాయని కృపా విశ్వాసపురాతములు ఇదురా శోధన లో జ సడలితి విశ్వాసము విశ్వాస పురాతములో ఇదురా శోధన లో దుస్తుల సేమమునే చూచి ఇక నీతి వర్ధమని అనుకునగా దుస్తుల చేనే చూచి ఇక నీతి వర్ధమని అనుకునగా దీర్ఘ శాంతము గలదేవా నా చేయి విడువకా నడిపించిటివి దీర్ఘ శాంతము గలదేవా నా చెయ్యి విడవక నడిపించి ఆ ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెంది తినీ నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెంది తినీ భారమైన క చేయలేన నీ అనుకునగా బారమైన ఈ సేవను ఇక చేయలేన నీ అనుకునగా ప్రధానయా జకుడా నీ అనుభవతో బలపరచితి ప్రధానయా జకుడాు ీ అనుభవాలతో బలపరచితి ఆహా ఎడబాయని నీ కృపా నను విడవదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నను విడవదు ఎన్నటికీ తెసయా నీ ప్రేమానురాగం నను కాయను అనుక్షణం విషయానీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం ఎడబాయని కృపా నన్ను విడవరు ఎన్నటికీ ఎడబాయని కృపా నన్ను విడవదు ఎన్నటికీ hallelujah thank you sister thank you so much praise lord manshi kuda sudhinta thank you anna praise lord anna uh, chakrata na praise lord anna i am saying chakrata na praise lord anna anna mute lo unnaru praise lord tell sister ah anna anna vaakyam share cheskonanna atla is sir okay చిన్న ప్రార్థన చేసుకున్నాను పర్షిరా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకపు తండ్రి నేసయ్య మీ నామానికి ఎంతో వందనాలు స్థితి స్థాతరాలు ప్రభావ మీ ఉంచిన కృతిలోచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభావం నాయన మా జీవితాలకు ఈ దినాన్ని మాకు అనుగ్రహించి ఈ సమయాన్నిచ్చి ప్రభా ఏ పాత నేను కూర్చొని ధ్యానించడానికి ఆరాధించడానికి మించిన అవకాశాన్ని బట్టి మీకు వెళ్తూ పొందినాను తండ్రి విధులైనా ఇప్పటి వరకు పాటల్లో ప్రార్థనలు మీరు నింపండి పొందారని నమ్ముతున్నాం తండ్రి విధులైన వాక్యాన్ని వివరించకపోతుండగా మా మధ్యలో మీరు తర్ణ నేను మీ పక్షాన్ని నిలబడుతుండగా ప్రభా మీ మాటలను ఆరచండి ప్రభా ఏ తలంపు నింపండి మీ ఆత్మతో అభిషేకించండి తండ్రి మా సొంత ఆలోచనలు సొంత జ్ఞానం సొంత తరంపుతో అయ్యా మీ జ్ఞానంతో అయ్యా మీ ఆత్మతో మిమ్మల్ని మహింపరిచేవారు నాకు మమ్మల్ని ఏర్పరచుకోవాలి దేశంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈరోజు ఏబుగానం నుంచి ఏబు యొక్క ఏడు మంచి లక్షణాల గురించి ధ్యానం చేద్దాం ఏబు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏగు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై వచ్చినాయని ఒకసారి చదువుకున్నాం అప్పుడు ఏవు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలను గొరిగించుకొని నేల మీద సాస్త్రాంగ నమస్కారం చేసి ఇట్లా ఏబులో ఉన్నటువంటి గుణగణాలను మన జ్ఞాపకం చేసుకుంటే ఏబు చాలా భక్తితో జీవించినటువంటి మనిషి భక్తి కలిగిన వాడు చాలా యథార్థవంతుడు న్యాయవంతుడు నమ్మకమైనటువంటి వాడు ఏబుని దేవుడు ఎంతో ఆశీర్వదించాడు సాతాను ఏబు గురించి సాక్ష్యం చెప్పినప్పుడు దేవుడు అడుగుతాడు నా సేవకుడైనా ఏబుని చూసావా అని అంటే అప్పుడు దేవునికి సాతానికి జరిగినటువంటి ఆ మాటల సందర్భంలో ఆ ఏబు చుట్టూతో నువ్వు కంచపెట్టేవా కాబట్టి ఆ కంచెని తీస్తే చాలు ఏబు నిన్ను తిరుతాడు నిన్ను విస్మరిస్తాడు నీ ఆ భక్తి మార్గం నుంచి వైదొలిగిపోతాడు అనే విషయాలను చెప్పినప్పుడు దేవునికి ఎంతో నమ్మకమైనటువంటి మనిషిగా ఏబు కనిపించి ఆ కంచెను చెరిపి వేసినప్పుడు శ్రమల ఏవు ఎలాంటి పరిస్థితుల్లో కూడా తన చివరి వరకు కూడా ఆ నమకత్వాన్ని పోగొట్టుకోలేదు మొట్టమొదటి అంశం ఏంటి అంటే మొట్టమొదటి మాట ఏంటి అంటే భక్తి కలిగినటువంటి జీవితం భక్తిని నిరూపించుకునేటువంటి సందర్భంలో ఎదుర్కొనేటువంటి బాధలు మొట్టమొదటిగా దీంట్లో ఏండి ఏం చేశాడు అంటే అప్పటి వరకు తన కలిగినటువంటి బాధలు అతను కరిగినటువంటి పశు సంపద మొత్తం పాడైపోయింది అతనికి కరిగినటువంటి బిడ్డలు మొత్తం చనిపోయారు అతను కరిగిందంతా అతను ఆశపడిందంతా కళ్ళ ముందు ఒక్కసారిగా మొత్తం ఒక ఐస్ ఇరిగిపడి ఐస్ క్యూబ్ ఇరిగిపడి వాటర్లో కనుక కరిగి కరిగి కరిగిపోతే ఉంటుందో ఆ విధంగా కళ్ళ ముందు కనపడుతూ ఉంటే ఏవి దాన్ని చూసి తట్టుకోలేక వెంటనే ఏం చేశాడు అనంటే తన వస్త్రమును చింపుకున్నాడు రెండోది ఏం చేశాడు అనంటే తన వెంట్రుకలను గురిగించుకున్నాడు మూడోది ముఖ్యమైన పని ఏం చేశాడు అనంటే చూడండి ఇరవైలో ఆఖరి వచ్చిన ఇరవై ఆఖరి మాట ఏమంటుందంటే శాస్త్రాంగపడి నమస్కారం చేశాడు శాస్త్రాంగపడి నమస్కారం చేశాడు బట్టలు చించుకున్న వారిలో నాకు తెలియంగా యువత కనబడతాడు యువత యుద్ధానికి ఇళ్ళొచ్చిన తర్వాత మొట్టమొదటిగా తనకు ఎదురు ఏదైతే ఇంటి దగ్గర నుంచి వస్తుందో దాన్ని బలిగా ఇస్తానని దేవుడితో వడంబడిక చేసుకుంటే ఆ వడంబడిక చేసుకున్న క్రమంలో మొట్టమొదటిగా వీణ వాయించుకుంటా కూతురు ఎదురుగా వస్తే అయ్యో నా కుమార్తె నన్ను కుంగదీసిన వాటిలో నువ్వు ఒకటి చెప్పి తను బట్టలను చింపుకొని ఆ వేదన్ని ఆ బాధను అక్కడ ఆ శ్రమను జ్ఞాపకం ఈ బట్టలు చింపుకోవటం అనేది ఒక శ్రమకు ఒక ఆ బాధకు సాదృశ్యంగా కనపడతా ఉంది ఈయన తన బట్టలను చించుకొని పైవర్తనాన్ని చించుకొని గుండును అంటే ఆ వెంట్రుకలను తల తల వెంట్రుకలను గురిగించుకోవటంలో ఉన్నటువంటి అంతర్యం ఏంటి అని అంతరార్థం ఏంటి అని ఆ అది శ్రమకు గుర్తు శోధనకు గుర్తు చాలా మంది ఒకవేళ ఈ రోజు కూడా పల్లెటూరులో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే ఎవరైనా ఒక మనిషి చనిపోతే అది అతను బాధలో ఉన్నాడు ఆ ఇంట్లో ఏదో ఆ మరణం జరిగింది సంభవించింది తెలుసుకోవడానికి గుర్తుగా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ తల వెంట్రుకలను గొరిగించుకునేటువంటి ఆనవాయితీ ఉంది అంటే అది బాధకు సాదృశ్య సూచన మరణానికి అక్కడ బిడ్డలందరూ చనిపోయారు మరణానికి సాదృశ్యం అయిపోయింది అతను కరిగిందంతా పాడైపోయింది కళ్ళ పాడైపోయింది అయినా కూడా ఏం చేస్తున్నాడంటే ఆ బాధను బాధగా కాకుండా నేల మట్టుకు సాస్తాంగపడి నమస్కారం చేయటం మొదలుపెట్టాడు దేవునికి అంటే బాధలో కూడా దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి అనేటువంటి ఒక మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఒక భక్తుడు యోగ్ అతనికి మామూలుగా శ్రమలు మనకు కూడా అనుభవిస్తే శ్రమలు మనకు కూడా ఎదురైతే ఆ శ్రమలో ఏం చేస్తామంటే పలానాడు వల్ల ఇట్లా జరిగింది పలానా వాళ్ళ ఆలోచన వల్ల ఇట్టు జరిగింది మే ఇంతకుముందు బాగానే ఉండేవాళ్ళవి పలానాళ్ళు సోమవాసం పట్టడం వల్ల మా పిల్లలు ఇట్లా లేకపోతే పలానా జరగడం వల్ల ఇట్లా జరిగింది లేదంటే ఎవరో కావాలనే విధంగా చేశారు మమ్మల్ని అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఎవరో ఒకరి మీద ఆ నెపం మోపడం కోసం ఆ నిందన వేయటం కోసం లేకపోతే దాన్ని రుజువు క్రమం చేస్తూ అక్కడితో నాగిపోతాం కానీ దేవుని చెంతకు మనం రాలేం దేవుడిని ఆరాధించేవారిలాగా ఉండవు కానీ ఏమి ఏం చేశాడు అనంటే ఆ తాధలో మొట్టమొదటిగా బాధలో కూడా భక్తిని కాపాడుకున్నాడు శాస్త్రాంగపడి నమస్కారం చేశాడు దేవుడిని ఆరాధిస్తున్నాడు నెక్స్ట్ బాధలో ఆరాధించేవాడిగా ఏమున్నాడు ఇరవై వచ్చిన చూసుకుంటే ఇరవై చూసుకుంటే నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి తిని ఇక్కడికి తిరిగి వెళ్ళదును యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయిను యహోవ నామం నాకు కలుగును బాక ఆరాధించు ప్రతి దాంట్లో ప్రతి సందర్భంలో ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది ఆరాధన వేరు ప్రార్థన వేరు సహజంగా మీకు మరి అనుభవం ఉందో లేదో నాకు తెలియదు కానీ కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఈ జనవరి పండుగ జానవరి సందర్భ జనవరి మంత్ సీజన్ లో ఆ జనవరి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ ఆ పొంగల్ హాలిడేస్ పొంగలు లేదంటే ఆ సంక్రాంతి పురస్కరించుకొని చాలా మంది రకరకాల విధాలైనటువంటి యాచకులు ఇళ్ల ప్రదర్శిస్తూ ఉంటారు రకరకాల వాళ్ళు ఒకళ్ళని కాదు ఇద్దరని కాదు కానీ చాలా రకాలు ఎందుకంటే ఆ సమయంలో ఇంటి దగ్గర పంట వస్తుంది అందరి దగ్గర పుష్కలంగా ఉంటుంది సంతోషంగా ఉంటారు మను వెళితే ఏదో ఇస్తారు అని కానీ అంతర్తో తాగరవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఇంటికి రాగానే ఇంటి ముందుకు రాగానే అసలు ఆ మనుషుల్ని చూసి అసలు ఎక్కడ లేని పొగడతన ఉంటారు మనిషిని చూడగానే ఇంట్లో ఫస్ట్ ఆడమళ్ళు ఎక్కడున్నారు చూస్తారు చూసి రాగానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ వస్తువుని మోగించే క్రమం లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ చేతిలో ఉన్నదో లేకపోతే ఆ డ్రమ్స్ కొట్టడం ద్వారానో లేకపోతే ఆ జంతువుని తీసుకొని రావడం ద్వారాను ఏం చేస్తారంటే ఆ ఒకవేళ గంగిరెద్దులు వెళ్ళడం గనక మనం ఉదాహరణగా తీసుకుంటే వాడు ఏం చేస్తాడంటే తీసుకొచ్చి ఏ నమస్కారం చేయరా అంటాడు గబాలన ఆ ఎద్దు లేదా ఆవు ఏమవుతుందంటే కాల్ని కింద మరత పెట్టుకారు ఫస్ట్ ఏ ఇంకేం జరుగుతుందో చూడాలనే క్యూరియాసిటీ ఆ ఇంటి గృహంలో ఉన్నటువంటి వాడికి కలుగు చేసే విధంగా ఆ ప్రవర్తన అనేది ఆ విధంగా ఉంటుంది రెండవది ఏం చేస్తాడు అనంటే దయగలిగిన మాయమ్మ పెద్దమ్మ పిల్లలు కలిగినమ్మ అట్టమ్మ ఇట్టమ్మ అని చెప్పి వాళ్ళు అది మోగించుకుంటా ఆ అమ్మాయి ఇంకా చూసి ఆ వైపు చూసి ఆ పొగుడుతా ఉంటే దాచుకున్న డబ్బులే కానీ దాచుకున్న కొత్త చీరే కానీ వస్త్రమే కాని బట్టలు కానీ ఏదో ఒకటి తీసుకొచ్చి దాచుకున్నది తీసుకెళ్లి ఇవ్వాలి ఒక ఒక ఆలోచన కలుగుతుంది అవి ఏమి అనుకోండి ఇళ్ల వచ్చి అయ్యా భిక్షమైన వాళ్ళని ఏమంటాము లేవు లే లేదంటే బిజీగా ఉన్నవాళ్ళు మళ్ళారా ఏదో వాడు చెప్పి పంపిస్తాం లేదంటే అసలు పట్టించుకోము వాడు చూసి చూసి వెళ్ళిపోతా ఉంటాడు కానీ ఎప్పుడైతే ఒక ఒక ఆ వాడు వచ్చి ఒక రకమైనటువంటి వేషధారలతో వచ్చి అలంకరించుకొని వచ్చి మనల్ని ఎప్పుడైతే పొగుడుతూ ఉంటాడో ఆ పొగిడిన క్రమంలో ఏమవుతుంది అని కూడా వాడి అనిపించేటువంటి మనసు వాడు చూడంగానే పెట్టాలనిపించేటువంటి మనసు కలిగే విధంగా వాడి ప్రవర్తిస్తూ ఉంటాడు మన పరిస్థితి కూడా అలాంటి ఈ లోకంలో యాచకులు లాంటి వారిని మనం యాచించాల్సింది తోటి వారితో కాదు కానీ మనం యాచించాల్సింది దేవుని దగ్గర అయ్యా ఆయన ఆరాధించేవాడిలాగా ఆయన పొగిడేవాడిలాగా ఆయన స్తుంచేవాడిలాగా ఆయన మహిమపరిచేవాడిలాగా ఘనపరిచేవాడిలాగా మనం మన నోటితో మన పెదవులతో మన జిహోఫలాన్ని అర్పించేవాడిలాగా ఉండాలి ఇక్కడ అదే చేస్తున్నాడు అంత నష్టం జరిగిన అంత ఇబ్బందులు జరిగిన అంత వ్యాదన కలిగిన ఏమంటున్నాడు చూడండి ఒకసారి చదువు నేను నా తల్లి గర్భం ఉంది దిగంబరి ఆ క్షణానికి మనకి మామూలుగా సహజమైనటువంటి మన మానవులకి కూడా ఆ గుడ్డితనం కలుగుతుంది గర్వం కలుగుతుంది నా నా బిడ్డ నాకే పుట్టారు లేదా నా నా సొత్తు నా భార్య నా భర్త నా అనేది అక్కడ కనిపిస్తుంది నా కుటుంబం నా వారు వీళ్ళు మాత్రమే అన్నట్టు కనిపిస్తూ ఉంటారు కానీ ఏవే అంటున్నాడు తెలుసా నేను నా తల్లి గర్భం నుంచి దిగంబరి నై వచ్చి తిని నుండి తిరిగి వెళ్ళదును యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయాను యహోవ నామూనకు స్థుతి కలుగును గాక చూడండి ఎంత గొప్ప మాట ఎంత గొప్ప మాట బాధల్లో ఎవరైనా మాట అనగలరా అంటే ఎవరైనా ఓర్చుకోగలరా ఇది ఏదో మెంటల్ వచ్చింది లేకపోతే ఏదో మైండ్ పోయింది ఎంత బాధ గలిగితే దేవుడు దేవుడు అంటున్నాడు ఆయన సహజంగా ఎవరైందనే మాటే మనం గనకట్లంటే కాని ఏవి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది సమస్తం మనం కోల్పోతున్నా కళ్ళ ముందు పోతున్నా ఏమైనా కానీ మనం దేవుణ్ణి మహింపరిచేవారిలాగా ఉండాలా దేవుణ్ణి ఆరాధించేవారిలాగా ఉండాలా దేవుణ్ణి మన ఎక్కడ కూడా ఆయన నిందించేటువంటి గుణగణం అనేది లేకపోతే నిందమోపేది కానీ నిట్టురుపు కానీ అట్లాంటివేమీ కూడా మన నుంచి కలగకూడదనేది ఒక మాదిరికరంగా మన ముందు యోగు గారు ఉన్నారు ఆయన భక్తి కనపడతా ఉన్నాడు అంత శ్రమలో కూడా యుహోవాయిచ్చను యుహోవాయి తీసుకొని పోయినను ఆయన నామమునకు మహిమ కలుగును గాక ఆయన స్థుతిస్తా ఉన్నాడు ఆ శ్రమలో కూడా ఆరాధిస్తా ఉన్నాడు ఆయన విడిచిపెట్టట్లేదు మూడవది నిట్టుకు బాధ తగ్గింపు గాయపడిన మనస్సు నలిగిపోయినటువంటి హృదయంతో ఏమంటున్నాడంటే ఏవూ గ్రంథము మూడవ అధ్యాయం ఓటో వచ్చిన అంటాడు చూడండి ఆ తర్వాత ఏవో మాట్లాడటం మొదలుపెట్టను మొదలుపెట్టి తాను పుట్టిన జనమును చెప్పించుకొని ఏబు ఇలాగను నా తల్లి గర్భము ద్వారాను అది మోయ మోయనందుకును నా నేత్రములది అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన జనము లేకపోవను కాక మగపిల్లలు పుట్టినని ఒకటి చెప్పినా రాత్రి లేకపోవను కాక ఆ దినంందు అంధకారం కలుగును గాక చూడండి పుట్టినరోజు గురించి అతను పుట్టిన సందర్భాన్ని గురించి అతని జీవ జీవించినటువంటి స్థితిని గురించి ఎంత గాయపడినటువంటి హృదయంతో ఎంత వేదన చెందిన ఎంత కలత చెందిన చూడండి అలాంటి ఆలోచన కలిగి ఆయన ఏం చేస్తున్నాడు అనంటే అతను తగ్గించుకుంటా ఉన్నాడు నేను అసలు ఎందుకు పుట్టాను నా పుట్టుకు కారణం ఏంటి నేను పుట్టకుండా ఉంటే బాగుండేది కదా నాలాంటి ఈ భూమి మీద లేకుండా ఉంటే కదా నేను పుట్టే సమయానికి నా తల్లి గర్భం మోయబడి ఉంటే బాగుండేది కదా నేను పుట్టకపోతే ఈ సమస్యలన్నీ వచ్చిండేవి కాదు కదా నేను ఎవరిని నిందించుండేవాడిని కాదు కదా అనేటువంటి బాధతో ఎవరిని ఏమి అనుకోకుండా తనకు తానే చెప్పించుకుంటూ తనకు తానే మాట్లాడుకుంటూ తనను తానే తగ్గించుకుంటూ ఆ బాధను తానుకు తాను మీదగా వేసుకొని అతను ఆ శ్రమను విభవించే వాళ్ళగా మూడవ గుణగణం చూస్తే నాలుగవ గుణగఢం చూస్తే దేవుణ్ణి ప్రశ్నించేవాడిగా ఉన్నాడు దేవుణ్ణి ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు ప్రశ్నించడం అని అంటే ఏదో గట్టిగా ఆ నువ్వు విందు చేయో అనే ఉద్దేశం కాదు కానీ ఏడవ అధ్యాయము ఇరవయో వచ్చిన చూస్తే ఏడవ అధ్యాయము ఇరవయో వచ్చిన చూస్తే ఏమైనా నేను పాపం చేసేట నరులను కనిపెట్టి నేను నీ ఎడల ఏం చేయగలను నాకు నేనే బారముగా ఉన్నాను నీ వేళ గురిపెట్టి గురిపెట్టి తివి నా అతిక్రమమును పరిహరింపవు నా దోషమును ఎలా క్షమింపవు నేనిప్పుడు మట్టిలో పండుకునేదను నీవు నన్ను జాగ్రత్తగా వెతికెదువు నేను లేకపోదు నేను చనిపోతే బాగుంది చూడండి నేను పాపం చేసేసినా నేను ఏమన్నా పాపం చేశానయ్యా చెప్తండ్రి నీ ఎడలో నేనన్నా దోషం చేశానా నీ ఎడలా ఏమన్నా అతిక్రమంగా ఉన్నానా ప్రవర్తించానా ఆగ్ఞమన్నా మీరానా నేనేం చేశానయ్యా నా పాపం నేనేమన్నా నీ పట్ల పాపం చేశానా నరులను కనిపెట్టివాడా నరుల స్థితిని తెలిసిన వాడా యోగక్షేమం తెలిసిన నరుని నీ కంటికి ఏది కూడా కనుమై ఉండలేదు కదా నువ్వంతా చూస్తున్న దేవుడు కదా నీకంతా తెలిసిన దేవుడు కదా పొరపాటున నేనేమైనా నీ ఎడల పాపం చేశానా ఎందుకు ఈ మాట అంటున్నాడనంటే మొట్టమొదటి దగ్గర భక్తి జీవితంలో భక్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని చెక్కు కాపాడుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఒకవేళ పొరపాటున తన బిడ్డలు ఏమన్నా దేవునికి వ్యతిరేకంగా ఈ డబ్బు ఉందని ఈ వాళ్ళకి అన్ని ఉన్నాయని ఏమీ లేని స్థితి అనేది ఏమీ లేదని వాటన్నిటిని బట్టి అహంకారులుగా తయారైపోయి తింటూ తిరుగుతూ తాగుతూ వాళ్ళు ఏదన్నా పొరపాటున దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తారేమని చెప్పి ప్రతి దినము పాప పరిహారార్థ బలు అనేది ఆయన పిలుచువాడు ప్రతి దినము ఏమన్నా పిల్లలు పొరపాటు చేస్తారా పిల్లలు ఎక్కడన్నా పడిపోతారా పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పి ఒకవేళ దేవునికి దూరం ఎక్కడైపోతారో దేవుని శాపాన్ని ఎక్కడ కొని అని భయపడిపోయి పిల్లల విషయంలో తను చాలా జాగ్రత్త చేసుకునేవాడు పిల్లల విషయంలోనే అంత ఆలోచించాడంటే తన విషయంలో ఇంకెంతో ఆలోచించుంటాడు కదా తన తప్పుజీకులు ఉండాలనే యథార్థత కలిగి ఉండేవాడు కదా నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటుకుండా ఉండేవాడు కదా అలాంటి వాడు పొరపాటు డౌట్ వచ్చి అడుగుకుంటున్నాడు అయ్యా ప్రశ్నిస్తున్నాడు అయ్యా నేనేమైనా నీ పట్ల నేను పాపం చేశానా నడులను చూస్తున్నవాడా కనిపెడుతున్నవాడా నేను నీ ఏం చేయగలను ఎదన్న తెలిసి తెలియక ఏదన్నా చిన్న పొరపాటు చేసి పాపం చేసి ఉంటే తప్పు చేసి ఉంటే అది పెద్దది కాదు కదా నా పాపం వల్ల నా శాపం వల్ల నా దాని వల్ల నా ప్రవర్తన వల్ల నీకు అది ఏవైనా అపకీర్తి తెచ్చి పెట్టవు కదా అంత పెద్ద ఘోరం ఏదైనా చేశానా అనేది డౌట్ వచ్చి తనలో తాను ప్రశ్నించుకుంటూ దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు నాకు నేనే భారమంగా ఉన్నాను నీ వేళ నన్ను గురిపెట్టి నాకు నీరు బతకడమే కష్టంగా ఉన్నానయ్యా ఓ బిడ్డ ఓ పక్కన బిడ్డలను పోగొట్టుకున్నాను ఓ పక్కన ఆస్తిని పోగొట్టుకున్నాను సర్వం కోల్పోయాను నాకు బ్రతుకు భారంగా తయారైపోయింది నాకే కష్టంగా ఉంది నేనే వేదంలో ఉన్నాను కదా ఈ వేదంలో ఉన్నవాడిని నన్నే నువ్వు గురి పెట్టాలా నేను పిచ్చుకులాంటి వాడిని కదా నా మీద నువ్వు బ్రహ్మాస్త్రం వేస్తావా నన్ను శ్రమలకు గురి చేస్తావా అని చెప్పి ఇక్కడ దేవుణ్ణి ప్రశ్నిస్తా ఉన్నాడు ఈ ప్రశ్న బాధతో భయంతో కూడుకున్నదే తప్ప అహంకారంతో కూడుకున్నది కాదు ఆయన చాలా ప్ర బాధపడతా ఉన్నాడు ఈ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఇప్పటి జరిగిన విషయాల్లో ఎక్కడ కూడాను ఏవో తప్పు చేసిన వాళ్ళలాగా లేడు పొరపాటు చేసిన వాళ్ళలాగా కనపడట్లేదు ఇంకొక గుణగణం గమనించుకుందాం ఆయన దగ్గర ఇంకొక గుణగణం ఏంటంటే ప్రేమించిన వారు కూడా ఆయన్ని అసహించుకున్నారు అప్పటి వరకు తనకు మంచి స్నేహితులు ఉన్నారు ఆ స్నేహితులతో అనుదినం కలుపుతా ఉండేవాళ్ళు ఆయన బాగున్నప్పుడు ఆయన క్షేమస్థితిలో ఉన్నప్పుడు ఆయన మంచిగా ఉన్నప్పుడు ఆయన స్నేహితులతో వస్తా పోతా ఉండేవాళ్ళు ఆయన పరిస్థితి బాగున్నప్పుడు దూరం నుంచి బంధువులు చూసి వెళ్ళిపోయారు స్నేహితుల దూరం నుంచి చూసి వెళ్ళిపోయారు భార్య కూడా ఏమంటుందో తెలుసా భార్య అనే అతి బాధగా తీసుకున్నాడు ఆయన చూడండి రెండవ అధ్యాయము పదో వచ్చిన చూస్తే రెండవ అధ్యాయము పదో వచ్చిన చూస్తే కొంచెం ముందు నుంచి చూసుకున్నాం ఆరు నుంచి చూసుకుందాం అందుకు యుహోవా అతడు నీ వశంలో నున్నాడు అతని ప్రాణం మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చను కాబట్టి అపవాది యుహోవ సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి అరికాలు ముదులుకొని నడిన వరకు బాధ కురుపులతో ఏగును మూర్త్యను మనకు జరిగే కష్టాలు మనకు వచ్చేటువంటి శ్రమలు ఎప్పుడు కూడా దేవుడి నుంచి రావు దేవుడు స్వయంగా పెట్టినట్టు ఎక్కడా కూడా లేదు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే కురుపులతో బాధలతో శ్రమలతో ఏగును మూర్తింది ఎవరు అని అంటే అది సాతానే సాతాన్ నుంచి వచ్చిన క్రియ అయితే చూడండి అతని ఒళ్ళు గోగుకున్నట్టుకై చిల్ల తీసుకొని బోడిదలో కూర్చుండగా అంటే ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ భయంకరమైనటువంటి ఆ ఒళ్ళు దురద అనేది వచ్చినప్పుడు ఆ జిల్లా వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఏదో ఒకటి పెద్ద వస్తువు తీసుకొని దాంతో గో గోకుంటూ ఉండాలి ఆయన ఎత్తుక్కుంటే చిల్ల పెంకులు దొరికితే ఆ చిల్ల పెంకులతో ఆల్రెడీ ఉన్నటువంటి ఆ గాయాలు ఆల్రెడీ కృపులు వాటి మీద ఉన్నటువంటి ఆ చిమి కారటం ఆ రక్తం కారటం ఉంటే దాని నుంచి వచ్చేటువంటి ఆ దురదను గోళతో కూక్కుంటే సరిపోక ఆయన ఏం చేశాడు అక్కడ ఉన్నటువంటి పెంకులు తీసుకొని వాటితో గీరుతూ ఎంత శ్రమం ఎంత ఇబ్బంది ఎంత వేధను పైగా బోడిదలో కూర్చున్నాడు బోడిదలో కూర్చుంటే ఏమవుతుంది అంటే ఆ బోడిది నుంచి వచ్చేటువంటి ఆ బోడిది ఎప్పుడైతే ఆ పుణ్య మీద పడుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి మంట వస్తుంది నిప్ప వస్తుంది అది ఇంకా ఇన్ఫెక్షన్ అవ్వచ్చు లేదంటే ఇంకా తగ్గడానికి అవకాశం ఉందవచ్చు రెండు రకాలుగా లక్షణాలు దానికి ఉంటాయి ఆ బూడిదకు అయితే ఇక్కడ ఆ బూడిదలో కూర్చొని ఆ రకంగా ఒళ్ళు గుర్తు చెల్లె పెంకును తీసుకొని బూడిదలో కూర్చొని ఉండగా అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకు దేవుని నామును దూషించి మరణం కి అంటే ఇంకా యథార్థతను వదలవా అని అంటే అంటే యథార్థతను కనుక వదిలితే యథార్థత అనే దాన్ని కనుక వదిలిపెడితే ఏవో మళ్ళీ బాగుంటాడు అనేటువంటి విషయాన్ని భార్య సాతాన రూపంలో చెప్తుంది భార్య రూపంలో సాతాన్ చెప్తా ఉంది ఆ యథార్థత ఆ నమ్మకత్వం వల్లే సమస్యలు వచ్చినాయి కదా అతను ఏ స్థితిలో వచ్చినాయో ఎందుకు వచ్చినాయో ఏంటో కనిపెట్టకోకుండా ఆదరణగా ఉండాల్సినటువంటి ఆధారంగా ఉండాల్సినటువంటి భార్య ఇప్పుడు ఏం చేస్తుంది అంటే నువ్వు ఇంకా యథార్థతను వదలవ అని చెప్పి అని అడిగి ఉచిత సలహా దేవుని నామాన్ని దూషించి నువ్వు మరణంగా చనిపో అని చెప్పి సలహా ఇస్తా ఉంది చూడండి బాగున్నప్పుడు ఆయన స్థితి బాగున్న అంత సంపద కలిగినప్పుడు అంతమంది బిడ్డలను కలిగినప్పుడు అంత వేల ఆయన ఆ దేశం మొత్తం మీద గొప్ప సంపద కలిగిన ఉండగా అప్పుడు భార్యకు ఎంతో ఆదరణ ఇచ్చుంటాడు కోరుకున్న వస్తువులు ఇచ్చుంటాడు మంచిగా సుఖపెట్టుంటాడు అంటే ఆమె కోరుకున్నటువంటి వస్తువులు బంగారం అయితే బంగారం విలువ కలిగింది అయితే విలువ కలిగింది కోరుకున్న తిండి అయితే తిండి ఏది కావాలంటే అది ఆమెకి మంచి కంఫర్ట్ లైఫ్ సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఆమెకు అందించుంటాడు ఆయన బాధల్లో కనీసం ఒక్క రోజు అన్న భార్య జ్ఞాపకం రాలేదా అయినా భార్య నింసా నువ్వు మూర్ఖురాళ్ళాగా మాట్లాడద్దు దేవుడు మనకి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఆశీర్వాదాన్ని అనుభవించడానికి మనం పాత్రలో అయి ఉండంగా ఇప్పుడు శ్రమగలిగితే శ్రమను అనుభవించడానికి మనం తగిన వాళ్ళం కావా ఏం మాట్లాడుతున్నాను అని చెప్పి భార్యను వారించిన వాళ్ళలాగా హెచ్చరించిన వాళ్ళలాగా బుద్ధి చెప్పిన వాళ్ళలాగా గద్దించిన వాళ్ళలాగానే ఉన్నాడు కానీ దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదు ఏ విషయంలో కూడా తన నమ్మకత్వాన్ని పోగొట్టుకోలేదు ఏ విషయంలోనూ ఆయన ఒక్క మాట కూడా దేవుణ్ణి అనలేదు దూషించలేదు ఎవరిని కారణర్ చేయలేదు ఎవరిని కారణం అని చెప్పి కారణం వల్లే నాకు ఈ స్థితి వచ్చింది అని నేను అంతగా ఏబు మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు ప్రేమించిన వాళ్ళు కూడా అసహించుకున్నారు అయినా కూడా మనుషుల్ని మీద ఏబు ఆధారపడిన వాళ్ళలాగా లేడు అయితే ఇప్పుడు ఆరోప ఆరో గుణగణం చూద్దాము పూర్వ స్థితిని పొందుకున్న వాళ్ళలాగా ఎవరు మనం చూస్తాం మొత్తం నలభై రెండవ అధ్యాయం పదవి వచ్చిన దగ్గర నుంచి చూస్తే నలభై రెండవ వచ్చిన వచ్చిన దగ్గర నుంచి చూస్తే చూద్దాం నలభై రెండవ నలభై రెండవ అధ్యాయము పదవి వచ్చిన మరియు తన స్నేహితుని ప్రార్థన చేసినప్పుడు ఏమేం చేశాడు స్నేహితుల గురించి ప్రార్థన చేశాడు స్నేహితుల గురించి ఎందుకు ప్రార్థన చేశాడు స్నేహితుల పరిస్థితులు ఏంటి స్నేహితులు వాళ్ళ యోగక్షేమాలు ఎట్లా ఉన్నాయి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ఏంటి చూసి వాళ్ళు అంత దూరం నుంచి ఈయన్ని ఉండారో పరామర్శించాల్సిన వాళ్ళు పరామర్శించకుండా బంధువులు స్నేహితులు దూరం అర్పించిపోతే ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు స్నేహితుల గురించి ప్రార్థన చేసేవాళ్ళ చూడండి ఇది ఒక సీక్రెట్ అనుకోవాలి మనం ఏబు తన స్నేహితుల గురించి ప్రార్థన చేసినప్పుడు యుహో అతనికి క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసాను మరియు ఏబు నాకు పూర్వం కలిగినప్పుడు దానికంటే రెండంతలు అధికంగా యుహో అతనికి దయచేసాను ఏ రోజైనా మనం పనిచేసే దగ్గర మనం మన చుట్టుపక్కల మనం ప్రయాణం చేసే దగ్గర మన మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మన పక్కన ఉన్న ఉంటారు పరిచయం ఉంటారు మన స్నేహితులు ఉంటారు ఏ రోజైనా వాళ్ళ గురించి మనం ప్రార్థన చేశామా మన గురించి మనం చేసుకోవటం కాదు కానీ ఎప్పుడైతే ఎదుటివారి గురించి లేదంటే స్నేహితుల గురించి పురుగు వారి గురించి మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా ఆ గిఫ్ట్ ఇస్తాడు ఏబుకి దేవుడు మనకి ఇవ్వకుండా ఉంటాడా ఏబుకిచ్చినటువంటి దేవుడు మనం కూడా ప్రార్థన చేస్తే దాన్ని విస్మరించే వాళ్ళ ఉన్నాడా కాదు ఏబుకు ఎప్పుడు వచ్చిందని అంటే ఇంతకాలం శ్రమను అనుభవించాడు ఎప్పుడైతే తన స్నేహితుల గురించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఆ ప్రార్థన అతనికి ఆశీర్వాదకరంగా మారింది కాబట్టి మనం కూడా ఎదుటివారి గురించి మన స్నేహితుల గురించి మనం ప్రార్థన చేసేవారిలాగా ఉండాలి ఎందుకంటే ఈ కలవర దినాల్లో మనుషులు అతి ప్రమాదకరమైనటువంటి వాళ్ళు అడవిలో ఉన్నటువంటి మృగాలతోనైనా సహవాసం చేయొచ్చు కానీ మనుషులు చాలా క్రూరత్వం కలిగినటువంటి వాళ్ళు నిలువెళ్ల విషం కలిగినటువంటి వాళ్ళు అయినప్పటికీ అయినప్పటికీ నీ బాధ్యత వాడిని ప్రేమించటం అయినప్పటికీ నీ బాధ్యత వాడి గురించి ప్రార్థన చేయటం ఎందుకంటే తిమో తీరాసిన పత్రికలో ఉంటుంది మనుషులు అంత్యకాల ముందు పరిస్థితులు వస్తాయి మనుషులు గర్భాంధులు తజ్జన అహంకారులు ధనాపేక్ష కలిగిన వాళ్ళు అని ఈ రకంగా ఇరవై గుణగణంతో మనుషులు ఉంటారు అక్కడ రాచిపెట్టబడింది అయినప్పటికీ అయినప్పటికీ మనం ప్రార్థన చేసేవారిలాగా ఉండాలా ప్రార్థన చేస్తే ఏమవుతుందనంటే అది సీక్రెట్ ఏంటి అంటే ఏబుకి ప్రార్థన ఎప్పుడైతే వారి గురించి చేశాడో దేవుడు రెండంతలు అధికంగా ఇచ్చాడు క్షేమస్థితిని అనుగ్రహించాడు ఆ జరిగిందంత నష్టమంతా పూర్తివేయటం అనేది ఇప్పుడు మొదలయ్యి ఏ లెవెల్కి వచ్చింది అనేది అంటే ఇదే నలభై అధ్యాయంలో అక్కడికి పన్నెండు దగ్గర నుంచి పదహారు వచ్చినా చదివితే మనకు అర్థం అవుతుంది ఏబు పోగొట్టుకున్న పిల్లల కంటే అందమైన సౌందర్య సౌందర్యమైనటువంటి పిల్లల్ని దేవుడు అనుగ్రహించారు పోగొట్టుకున్న పిల్లల కంటే వాళ్ళకంటే అందం కలిగిన అట్లాంటి వాళ్ళు ఆ ప్రాంతంలోనే ఆ ఏరియాలోనే ఆ దేశంలోనే ఎవరలేదంటే పదిహేను విషయంలో ఆ మాట రాసి పెట్టింటారు ఆ దేశం అంతటను ఏపు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి శ్వాస్ చెడు అందరికీ సమానంగా మరలా శ్వాస్యం సమానంగా ఇచ్చేటువంటి స్థితికి దేవుడు తీసుకొని వచ్చాడు పోగొట్టుకున్న దానికంటే రెండంతలు అధికంగా వచ్చేది ఆ విషయాలను ఇక్కడ మనం చూస్తాం ఆఖరి నమ్మకత్వాన్ని పోగొట్టుకోలేదు ఏ విషయంలో ఏ విషయంలో ఏ విషయంలో కూడా మొట్టమొదటి చదువుకున్నటువంటి యోచన దగ్గరికి మళ్ళా తిరిగి వెళ్తే గ్రంథము ఏవి గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన చూస్తే ఈ సంగతులలో ఏ విషయము ఏదో ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయం చేసిందని చెప్పడం ఆ మాట ఈ ఏపు గ్రంథంలో చాలా సార్లు రాసిపెట్టుకోండి ఎన్ని శ్రేమలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని వ్యాధులు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా కలిగినంతా పోగొట్టుకున్నా భార్య అసహించుకున్న స్నేహితులు అసహించుకున్న బంధువుల దగ్గర రాకపోయినా అతని లేమిలో ఎవడో సహాయం చేయకపోయినా దేవుని వైపు చూశాడు దేవుణ్ణే నమ్ముకున్నాడు యథార్థతను పోగొట్టుకోలేదు నమ్మకత్వాన్ని పోగొట్టుకోలేదు నమ్మకత్వం కలిగి ఉన్నాడు ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళలాగా ప్రేమించేవాళ్లాగా ఆయన మీద ఆధారపడేవాళ్ళలాగా ఆయన ఆయన్నే ఆధా ఆయన్నే ఆధారం జీవితం ఏగుది మనం కూడా ఏగులో ఉన్నటువంటి ఏడు లక్షణాలని గుణగణాలని మనం కూడా స్వీకరించి ఒకవేళ ఎదుటి వాళ్ళని ప్రేమించే విషయంలో లేదంటే ఎదుటి వాళ్ళ గురించి ప్రార్థన చేసే విషయంలో లేదంటే కొన్ని పరిచర్ చేసే విషయంలో లేదంటే ఇంకా దీంట్లోనైనా మనం కోల్పోయి ఉంటే ఒకవేళ దీంట్లోనైనా వెనకబడి ఉంటే వాటిని ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెట్టి ఏగులాంటి జీవితాన్ని ఏగులాంటి క్షేమస్థితిని దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఆ విధంగా ప్రార్థన చేసుకుందాం దేవుడిని కొన్ని మాటలు తన వీటిల్లో దీవించి ఆశీర్వదించడం నాకొని ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడు ఒక దేవా ఎస్ అయ్యా మీ వందనాలు ప్రభా స్థితిలో స్తోత్రాలు తండ్రి అయ్యా ఏవు గారి జీవితాన్ని ప్రభా మా ముందు నుంచి జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా తండ్రి ఇదిగోనైనా ఆయనకి ఎంతో ఆపద వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు కలిగినప్పుడు అవన్నీ శాతానికి దగ్గర నుంచి వచ్చినప్పటికీ ప్రభా అయ్యా ఎదుగోనైనా మీరు ఆజ్ఞ ఇచ్చారు అతని ప్రాణం మీద అధికారం మాత్రం ఇవ్వలేదు కానీ ఏమైనా చేయమన్నారు అయ్యా ఎంత చేసినా ప్రభా ఎంత ఇబ్బందులు కలిగినా కళ్ళ ముందు అతనికి మరణం కారం పడినా ప్రభా కళ్ళ ముందు పిల్లలు చనిపోయినా పోగొట్టుకున్న సమస్తం పోగొట్టుకున్నా ఏమి జరిగినా ప్రభా అయ్యా ఇందుకు నాయన విడిచిపెట్టలేదు తండ్రి మేము కూడా ప్రభా కడవరి దినాల్లో ఉన్నాం చిట్ట రోజుల్లో ఉన్నాం మా మా పరిస్థితులు మేము ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయో మాకు తెలియదు ప్రభా ఎలాంటి పరిస్థితులు కరువైనా కడువైనా వస్త్రహీనత అయినా ఏదైనా మీ ప్రేమ నుంచి మమ్మల్ని విడవాడి వేరుపరిచేది ఏది కూడా మా దగ్గర ఉండకూడదు ప్రభా ఎదుగునైనా ఆ విషయాన్నే ఏ కూడా ఆ విషయాన్నే ప్రభా కలిగి ఉన్నాడు అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అలాంటి ఆశయ కలిగి ఉన్నాడు ప్రభా అని బట్టి మేము మహింపరుస్తున్నాం స్థుతి స్థుతి తండ్రి తండ్రి ఎదుగునైనా తన స్నేహితుల గురించి ప్రార్థన చేశాడు ప్రభా మీరు పూర్వస్థితిని ఇచ్చారు క్షేమస్థితిని ఇచ్చారు ప్రభా అందుని బట్టి మీకు వెళ్తామన్నారు ప్రభా ఏ విషయంలో ప్రభా అదిగోనైనా నమ్మకత్వాన్ని పోగొట్టుకోలేదు తండ్రి అయ్యా మొట్ట మొత్తం మొదటి దగ్గర నుంచి కడవరి వరకు ప్రభా చివరి వరకు నాయన అయా ఆశ కలిగి ఉన్నాడు అయా నమ్మకం కలిగి ఉన్నాడు అయా అలాంటి జీవితాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు ఎంతో అందంగా ప్రభా తండ్రి ఇదిగా అయినా అంత్యకాదు అయినా బాధల్లో మిమ్మల్ని ఆరాధించేవాడిలాగా ఉన్నాడు ప్రభా అన్ని బాధలు జరిగిన అన్ని ఇబ్బందులు జరిగిన ప్రభా తండ్రి అయా యహో ఇచ్చినా యహో తీసుకొని పోయిను యహో నాములకు స్థుతి కలిగింది గాక అని చెప్పి ప్రభా మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మంచి ఆరాధికుల్లా మీరు ఉంచినందుకు మీకు ఎంతో వన్ ప్రభా తండ్రి ఇదిగో ఆయన మిమ్మల్ని అయ్యా ప్రశ్నించాడు ప్రభా అయ్యా నేనేమైనా పొరపాటు చేశానా అనే విషయాన్ని ప్రభా అయ్యా ప్రభా ఏ ప్రశ్నిస్తూ తండ్రి అయ్యా ఆ ప్రభా ఆయన నిజంగా మీకు ఏదైనా మీ పట్ల ఏదైనా అవమర్యాదగా ప్రభా అయా పాపకరమైనటువంటి జీవితం జీవించుంటే అయా మీ దగ్గర నుంచి సమాధానం పొందుకోవడానికి అయా ఆశపడ్డాడు ప్రభా అలాంటి జీవితాలను మాకు కూడా మీరు అనుగ్రహించండి ప్రభా ఎదుగునైనా మాలో ఏమైనా ఇంకను లోపము శాపము పాపము ఉంటే వాటి ఇప్పుడే విడిచిపెట్టి ప్రభా మేము వైపు మీరు కోరుకున్నటువంటి పరిశుద్ధతను మేము కూడా కలిగి ఉండడానికి మీకు అనుగ్రహించమని ప్రార్థించు మన తండ్రి ఇదిగోనైనా ఆ పురోస్థితిని ఆ అయా మాకు మీరు అనుగ్రహించండి ప్రేమగా ముందు చెప్పినట్టు ప్రభా నువ్వు ఆ పూర్వస్థితిని మర్చిపోయావు కడపటి ప్రేమను మొదటి ప్రేమను మర్చిపోయావు సంఘాలకు హెచ్చరించినట్టు ప్రభా మాలో ప్రభా ఏమైనా పొరపాట్లుగా అయ్యా ఆ స్థితి నుంచి దూరపరచబడి ఉంటే దైతే మమ్మల్ని మన్నించండి తండ్రి ఇదిగానైనా ఈ రోజు ఈ టీంలో కూడా ప్రభా వాక్యాన్ని పంచుకోవడానికి మీ ఇచ్చిన అవకాశాన్ని మీకు ఎంతో వందనాలి తండ్రి తండ్రి ఇదిగోనైనా ఆ ప్రారంభించే ప్రతి అంశం పైన ప్రభా మీరు విజయాన్ని అనుగ్రహించండి మీ సాక్షులుగా టీం నుంచుకోండి ప్రభ తండ్రి ఇదిగోనైనా ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబ ప్రభ మీ కంచి పెట్టి ప్రభ మీ సాక్షులుగా నిలబెట్టుకోమని ఏసఐ నామంలో అడిగి వేడుకని ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ కేవీపీఎం రూపా ప్రదర్శిస్తాడు కుటుంబీకులందరికీ ఇంకా ఎంతమంది అయితే ఏ ఆరాధనలో పాల్గొన్నారు కుటుంబీలు అందరికీ చక్రవతి వేరు కుటుంబం అందరికీ సదాకాలం తోడు ఎండు కాక ఆ మెయిన్ ప్రెసిరాన్స్ థ్యాంక్ యూ చక్రవర్తి గారు దీపాసి సార్ అన్నా చెప్పనన్నా వచ్చినందుకు అవకాశం వచ్చినందుకు దిలీప్ బ్రదర్ కు మీకు అందరికీ వందనాలు అందరికి presidenta